మిడ్ మాస్టర్స్ అండ్ ఆల్ ద పిరమిడ్ గాడ్స్ అందరికీ నా యొక్క వందనములు అందరికీ నా యొక్క ప్రణామములు ఈరోజు మనమందరము ఈ యొక్క పిరమిడ్ శక్తిని గురించి పిరమిడ్ పావ గురించి మరొకసారి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాల్లో पद्द उद्देशा पिमड पवरि अंदर की चलो प्रधान अंशम पिमी स्रीचुअल सोसईटी एनकोचि प्रजल सर जीवन विधान प्रसाद आ पद्दी पाइं सब ధ్యాన విధానం అంటే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస సరిఅైన పుస్తకాలు చదవడం అంటే ఓషో రజనీష్ లోప్సాంగ్ రంపా రిచార్డ్ బ్యాక్ కార్లోస్ కాస్న ఆయీసెంట్ లెట్ బేటర్ లవాట్స్కి యోగానంద పరమహంస స్వామి రామ ఇలాంటి చక్కటి పుస్తకాలను చదువుతూ గౌతమ బుద్ధుడి యొక్క అత్యద్భుతమైన గ్రేట్ మాస్టర్స్ పరమాత్మల యొక్క జీవిత చరిత్రలు మనమందరం చదువుకోవడం ఆ తర్వాత అందరి అనుభవాలను ఒకరికొకళ్ళు పంచుకోవడం నా అనుభవాలు మీకు మీ అనుభవాలు నాకు కావాలి నా అనుభవాలు మీకు చెప్పేటప్పుడు నేను మీకు గురువును మీ అనుభవాలు నేను వినేటప్పుడు మీరు నాకు గురువు కనుక అందరి అనుభవాలను ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవడం ఎక్కువగా మాట్లాడకపోవడం మౌనంగా ఉండడం తర్వాత పౌర్ణమ రోజుల్లో ఇదో అధికముగా ధ్యానము ఇంకా స్పెషల్ డేస్ ఉన్నాయి చంద్రగ్రహణము సూర్యగ్రహణము దక్షిణాయనము ఉత్తరాయణము అమావాస్య ఆల్ స్పెషల్ ప్రకృతి రోజుల్లో ఎక్కువగా ధ్యానము చేడం తర్వాత పిరమిడ్లలో కూర్చుని ధ్యానము చేయడం ధ్యానము చెప్పేటప్పుడు ఎవరి దగ్గర ప్రతిఫలం ఆశించకుండా ఉండడం ప్రతిఫలం ఆశించకుండా సర్వకర్మలు చేయవలే కర్మణ్యవాధికారిస్తే మా ఫలే కదాచన తర్వాత ఏ స్వామిజీ యొక్క వేషాలు వేసుకోకుండా జడలు ఇంత పెద్ద పెద్ద కాషాయ వస్త్రాలు ముఖ్యంగా నిషిద్దం ఎవరు స్వామీజీ వేషాలు వేసుకోకూడదు ఎవరు గురువు యొక్క పోకడలు పోకూడదు శిష్యుడు లేడు గురువు లేడు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి రెండేళ్ల వయసు నుంచే ధ్యానం నేర్పించాలి ఐదేళ్ల పిల్లలకు ఐదు నిమిషాలు ధ్యానము పదేళ్ల పిల్లలకు పది నిమిషాలు ధ్యానము పదిహేనే పిల్లలకు పదిహేను నిమిషాలు ధ్యానము యాభై ఏళ్ల వాళ్లకు యాభై నిమిషాల ధ్యానం డెబ్బై ఏళ్ల వాళ్లకు డెబ్బై నిమిషాల ధ్యానం కంపల్సరీ మస్ట్ అందరూ గృహస్థులుగా ఉంటూ ఆడ మగ కలిసి ఉంటూ ఎప్పుడు విడిగా ఉండకూడదు ఆడతనం దగ్గర మగతనం నేర్చుకోవాలి మగతనం దగ్గర ఆడతనం నేర్చుకోవాలి ఎప్పుడు కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం నో సన్యాసాశ్రమం రెడిక్యులర్ తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ అయినా కూడాను వాళ్ళ ఆత్మశక్తికి మించి ఎక్కడా లేవు ఒకళ్ళు ఇంకొకళ్ళని దేహీ నువ్వు నా సంగతి చూడు అని ఎప్పుడు అడగరాదు ఎందుకంటే నీ జేబులోనే లక్ష రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుకుని ఈ జేబులో ఖాళీసుకుని భిక్షాంతేహి అంటున్నాడు ఈ జేబులో చేయిబెడితే లక్ష లక్షల కోట్లు కోట్ల రూపాయలు అనంతమైన శక్తి సంపన్నులము అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అది సత్యమైనప్పుడు దేహీ నా తడిక నొప్పి పోగొట్టు నా కడుపు నొప్పి పోగొట్టు నా కొడుకు ఉద్యోగం చూడు అంటే రామచంద్ర అది విరుద్ధం పిరమిడ్స్ పెట్టి వస్తుంది అపో దీపోవాయిట్ అంటూ యువర్స్ బికాస్ యువర్ గాడ్ తత్వమ శిశువైతకేతో ఏ భీక్ మాంగన ఈ యొక్క అడుక్కు తిండం అనేది అది ఆధ్యాత్మిక శాస్త్రానికి అది విరుద్ధం నీ జేబులో ఏ జేబులో చేయి పెడితే డబ్బు దొరుకుతుందో ఆ జేబులో చేపెట్టాలి ఒక జేబు ఖాళీగా ఉంటుంది ఒక జేబు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఆ ఖాళీ అయిన జేబులో పెట్టడం కాకుండా కనుక ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అందరి ధ్యాన అనుభవాలను బలాతపూర్వకంగా రాయాలి మరి ంధ్రప్రదేశ్ మ్యాగజిన్స్ లో రకరకాల మ్యాగ్జిన్స్ లో మనం ప్రింట్ చేయాలి ప్రతి ఊర్లోనూ ధ్యాన కేంద్రాలు రావాలి వాడవాడలోనూ ధ్యాన కేంద్రాలు రావాలి ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎండిపోవాలి చనిపోయిన తర్వాత ఈ యొక్క కర్మకాండ చేయరాదు కనుక ఇలాంటివి పద్దెనిమిది పాయింట్లలో పిరమిడ్ పవర్ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు చేసుకోవాలి సర్వ దేశ కాల పరిస్థితులలోనూ ధ్యానం చేసే తిరాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పొద్దుగాల ధ్యానమంట పొద్దుగుంకి ధ్యానం అంట అమావాస్య ధ్యానమంట పున్నమి పున్నమిడాలోనావానా ంట అడవిలోనా ధ్యాన పిరమిడ్ లో చూసారా కనుక సర్వదేశ కాల పరిస్థితులలోనూ మనము ధ్యానం చేయాలి కాని పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా మూడింతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది కాస్మిక్ మై డియర్ మాస్టర్స్ ప్లీజ్ రిమెంబర్ ఈ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక భూతద్దం లాంటిది అన్ని చోట్ల ఉంది సూర్యరశ్మి ఉంది ఆ యొక్క సోలార్ ఎనర్జీ ఉంది కంటికి కనపడదు సోలార్ ఎనర్జీ ఉంది ఆ భూతద్దం పెడితే ఏమవుతుందంటే ఆ సోలార్ ఎనర్జీ అంత ఫోకస్ అయ్యి ఇక్కడ కాగితం భగ్గున వండదు లేకపోతే అలానే ఉంటుంది ఈ సోలార్ ఎనర్జీకి కాగితం వండరు ఉంది సోలార్ ఎనర్జీ ఎక్కడ ఉంది అన్ని చోట్ల ఉంది అలాగే కాస్మిక్ ఎనర్జీస్ ఫర్ సోలార్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ బేసిస్ ఫర్ మెటీరియల్ ఎనర్జీ ఫోటానిక్ ఎనర్జీ కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపజేసే ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్ పిరమిడ్ అంట్లో అందులో రెండు వర్డ్స్ ఉన్నాయి పైరా ప్లస్ ఆమిట్ పైరా అంటే అగ్ని అంటే ఏమిటి చూసారా ఆ భూతద్ధం పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వచ్చింది అంటే ఆ ఉన్న ఎనర్జీ ద్వి ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మరి ఎక్కువగా పెరిగి పెరిగి పెరిగినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది ఆ అగ్ని మధ్యలో మనం కూర్చోవాలి పైరా ఆమిడ్ ఆ అగ్ని మధ్యలో కూర్చుంటే ఎక్కడైతే ఆ భూతం ఫోకస్ చేసిందో అక్కడ కాయతం పెడితే కొంచెం కాయతం పక్కన పెట్టండి అది కాదు అలాగే కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది ఈ పిరమిడ్ లో ఏమవుతుందంటే ఈ ఫిఫ్టీ డిగ్రీస్ యాంగిల్ ఉండాలన్నమాట నార్త్ సౌత్ కి అది అలైన్ చేయాలి ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్ గా మనం ఒక పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగా ఉంటే యాబై రెండు డిగ్రీస్ పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మ్యాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీ కంటి కనపడదు దాని ఎఫెక్ట్ కనబడుతుంది ఆ కాగితం భగ్గున మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన మీద కూర్చుని ధ్యానం చేస్తే పిరమిడ్ లో కూర్చుని పిరమిడ్ పెట్టుకోవాలి పైన ఎక్కడైతే పిరమిడ్ లేదో అక్కడ ఒక పిరమిడ్ ఊహించుకుని కూర్చుంటే కొంత లాభం ఉంది పిరమిడ్ మనం కట్టుకుని ఆ పిరమిడ్ రూపాలు కూర్చుంటే పిరమిడ్ క్యాప్న పెట్టుకోవచ్చు పైన హ్యాంగ్ చేసుకుని ఒక పిరమిడ్ అయినా పెట్టుకోవచ్చు లేదా పెద్ద పిరమిడ్ బిల్డింగ్స్ కట్టి ఆ పిరమిడ్ రూపాల కూర్చొని ధ్యానం చేయవచ్చు పడుకునేటప్పుడు హాయిగా ఆ పిరమిడ్ కింద కూర్చొని పడుకుంటే చక్కగా నిద్ర వస్తాం ఆ పిరమిడ్ రూపలు పెట్టిన నీరుని మనం రాత్రి ఉంచి పొద్దున తాగితే ఆ పిరమిడ్ శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా చేరుతుంది పళ్ళు ఫలాలు చక్కగా పిరమిడ్ లో ఉంచితే ఆ శక్తిని తీసుకుంటుంది ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆ పళ్ళు ఫలాలు కూడాను ఎక్కువ కాలం అనుగుతాయ్ ఏదైనా విషయం తెలియకముందు ఏమీ ఉండదు తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడంలో మనం జాప్యం చేస్తాం అక్కడ మనం పొరపాటు పడుతుంటాం కానిక నాకు తెలిసింది వెంటనే నేను ఆ పుస్తకం ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్ బై బిల్ అండ్ యాడ్బిట్ ఇట్ పుస్తకం దొరికింది చదివాను వెంటనే నా చేతులతో రెండు మూడు పిరమిడ్స్ చేసుకున్నాను చిన్న అట్టాలతో అందులో ఒక యాపిల్ పెట్టాను ఒక వంకాయ పెట్టాను ఇంకో వంకాయ బయట పెట్టాను ఈ రూపలు పెట్టిన వంకాయ ముప్పై రోజులు ఉండింది బయట పెట్టిన వంకాయ రెండు రోజుల్లో అది కుళ్లిపోయింది అలాగే ఆ రోజుల్లో షేవ్ చేసుకునే వాళ్ళం మనం కనుక ఆ షేవ్ చేసుకున్న రేసరు ఆ పిరమిడ్ రూపలు పెడితే అది ఎన్నో షేవ్లు వచ్చేదిలో నేను టైం ఐ హావ్ సీన్ దట్ పిరమిడ్ పవర్ ఆ తర్వాత మరి నైన్టీన్ నైన్టీ కర్నూలు గ్రేట్ మాస్టర్ అయిన శ్రీ బీవిరెడ్డి గారి సెలవు వలన చక్కటి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది ఆ గొప్ప పిరమిడ్ కట్టడం జరిగింది కర్నూలు లో మరి టూ హండ్రెడ్ ఫిఫ్టీ చక్కగా కూర్చుని పిరమిడ్ లో ధ్యానం చేసుకుని అపారమైన అనుభవాలు పొందారు అంటే ఆ అగ్ని మధ్యలో కూర్చున్నారు పిరమిడ్ లో కూడాను కిందంచి నుంచి వన్ హైట్ లో ఆ సరిగ్గా పైన కింద మాక్సిమం ఎనర్జీ కింగ్ చాంబర్ ఏరియా గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో వెళ్తే అక్కడ ఒక క్వీన్ చాంబర్ వస్తుంది తర్వాత కింగ్ చాంబర్ వస్తుంది ఆ కింగ్ చాంబర్ అనేది సరిగ్గా ఈ అగ్ని మళ్ళీ ఇంకొక అగ్ని మధ్యం పిరమిడ్ అంతా ఒక అగ్ని ఆ అగ్ని ఇంకొక అగ్ని సెంట్రల్ పాయింట్ అనమాట అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడ పడుకుంటే వెంటనే ఫిజికల్ బాడీలో నుంచి ఆస్ట్రల్ బాడీ వచ్చేస్తుంది పాల్ బ్రంటన్ అనే ఆయన ఆ పిరమిడ్ రాత్రంతా ఉండి తన అనుభవాలు ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశాడు స్థూల శరీర నుంచి సూక్ష్మశరీ బయటకు వచ్చింది అక్కడ ఉన్న ఎంతో మంది యోగులతో ఎలా సంభాషణ చేశాడు అన్నీ కూడా ఆయన వివరంగా రాశాడు ఎ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో ఆల్ బ్రంటన్ దయచేసి ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి పిరమిడ్ పుస్తకాలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి ఇండియాలో మొట్టమొదటి ఈ పిరమిడ్ పవర్ ని ప్రవేశింపజేసింది డాక్టర్ జితడా గ్రేట్ మాస్టర్ ఆ తర్వాత మరి ఎంతో మంది పిరమిడ్ మీద స్టడీ చేశారు కనుక మైడియర్ ఫ్రెండ్స్ ఈ పిరమిడ్ స్ప్రిన్సిపల్ సోసైటీస్ లో ఈ పిరమిడ్ పవర్ అనేది పద్దెనిమిది సూత్రాల్లో ఒక పద్దెనిమిది సూత్రాల్లో అన్ని కూడాను మోస్ట్ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఫర్ దర్సన్ ధ్యానము చేయాలి పిరమిడ్ లో ధ్యానం చేస్తే మంచి పూర్వకాలంలో లాగా హిందువులకి టెంపుల్స్ అని ముస్లింస్ కి మస్జిద్స్ అని క్రిస్టియన్స్ కి చర్చెస్ అని సిక్స్ కి గురు ద్వారాలని మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ధ్యాన శాస్త్రం ఒకటే ఉంది రకరకాల మతాలు లేవు రకరకాల జాతులు లేవు జాతి అంట ఒకటే మతం ఒకటే లక్ష్యమంట ఒకటే మార్గం అంట ఒకటే శ్వాస అంటారు ఒకటే ధ్యానామా అంటారు మై డియర్ ఫ్రెండ్స్ మానవ జాతి ఒకటే అందరినీ కలిపేది పిరమిడ్ టెంపుల్ కడితే ముస్లింస్ వెళ్లి దాని ధ్వంసం చేస్తున్నారు మస్జిద్ కడితే హిందువులు పోయి దాన్ని ధ్వంసం చేస్తున్నారు ఏమైనా అర్థం ఉన్నదా పిరమిడ్ యునైట్స్ ఆల్ రిలీజియన్స్ ఇక్కడ ఇది టెంపుల్ కాదు మస్జిదు కాదు ఇది చర్చు కాదు ఏది కాదు ఇది మెడిటేషన్ కేంద్రం ధ్యాన కేంద్రం పిరమిడ్ ఈ ద మోస్ట్ secular objective. మై డియర్ ఫ్రెండ్స్ అందరినీ చక్కగా ఏ మతంలో ను నువ్వు హిందువా ముస్లిం వా క్రిస్టియన్ జూవా సిక్ వా ఆ యొక్క ప్రస్తావనే లేదు అందరూ వచ్చి కూర్చుంటారు అందరూ లేకపోతే ఎవరికి వారే అందర్నీ కలిపేది సంఘాన్నంతా ఒక త్రాటి మీద తీసుకొచ్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పిరమిడ్స్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ తాగు అందరూ సహజీవనము చేయవాలి అందరూ కలిసిమెలిసి ఉండవాలి పిరమిడ్ ఇ ఓన్లీ ఫిజికల్ సింబల్ ఇట్ ఈ ద సెక్యులర్ సింబల్ ఇట్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్ సింబల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది కార్బన్ టెట్రాహైడ్రాన్ అది కార్బన్ టెట్రాహైడ్రాన్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడికక్కడ విడివిడిపోతుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ పాలిమర్స్ తయారవుతాయి చైన్ రియాక్షన్ తయారవుతుంది అందరికీ కలిసి కలిసిగా ఉంటారు కనుక ఇది ఈ పిరమిడ్ కెమిస్ట్రీ అనేది ఇది టెట్రాహ్డ్రాన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్స్ అందరినీ కలుపుతాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటిది బయట కూర్చుంటే ముప్పై నిమిషాల్లో వచ్చే ధ్యానం పిరమిడ్ లో కూర్చుంటే ఐదు నిమిషాల్లో వస్తుంది కనుక ఈ పిరమిడ్ పవర్ నిన్న పిరమిడ్ పెట్టుకుందాం అనుకోండి మన మైండ్ ఎప్పుడు ఆ పిరమిడ్ మీద ఉంటుంది మైండ్ ఎప్పుడు ఏకంగా ఉంటుంది విచ్చలవిడిగా విడిపోదు పిరమిడ్ మన మైండ్ని దూరం నుంచే ఏకం చేస్తుంది మైండ్ని సింప్లిఫై చేస్తుంది మైండ్ని ఏకత్రితం చేస్తుంది ఇంటి నిండా పిరమిడ్స్ ఉండాలి కొంతమంది అంటారు ఈ పిరమిడ్ ఏమన్నా వాస్తు దోషాలను సరి అని చెప్పేసి మనిషికి కావలసింది చూడవలసింది వాసనా దోషాలు కాని వాస్తు దోషాలు కాదు గత జన్మల్లో ఎడవ కర్మలు చేస్తుంటే చెడు కర్మలు చేస్తుంటే ఆ చెడు వాసన వలన అశుభ కర్మ జరుగుతుంది అంతేగాని కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్స్ ధ్యానాన్ని వైపు దారితీస్తుంది ఆ ధ్యానం అనేది వాసనా దోషాలని తొలగిస్తుంది మనం తొలగించుకోవాల్సింది వాసనా దోషాలని వాస్తు దోషాలు ఎక్కడా కనుక ఇది ఇది మూడో కన్ను ఉన్న వాళ్ళకే తెలుసుంది స్టేట్మెంట్ కానీ మిగతా వాళ్ళకి తెలియదు రెండు కళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ వాస్తు దోషాలు కనబడతాయి వాసనా దోషాలు కనబడవు ఈ మూడో కన్ను ఉన్న వాడికి వాసనా దోషాలే కనబడతాయి వాస్తు దోషాలు కనబడవు మై డియర్ ఫ్రెండ్స్ మెడిటేషన్ రిమూవ్ ఆల్ యువర్ వాసనా దోషన్మల్లో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని పాపకర్మాలు చేసుకున్నా చక్కగా ధ్యానం చేసి పోగొట్టుకోండి అది చేతసి పాప క్రోత్తం సంతరిష్యసి నువ్వు ఒక మహా పాపాత్ముడు కన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడు అయినా అన్ని పాపాలు కూడాను ఒక్క జ్ఞానవీచుకతో తొలిగిపోతాయి ఎక్కడ జ్ఞానవీచక భగవద్గీత చదివితే జ్ఞానవీచిక రాదు ధ్యానము చేస్తేనే ఆ జ్ఞానవీచుకు వస్తుంది ధ్యానము ద్వారా చిత్త వృత్తి నిరోధము ద్వారా శ్వాస మీద ధ్యాస ద్వారా అపారమైన శక్తి వచ్చినప్పుడు నాడీ మండలి శుద్ధి జరిగినప్పుడు వాసనా దోషాలన్నీ తొలుగుతాయి పిరమిడ్ మెడిటేషన్ ఫర్ వాస్తు దోషా బాస్ దో వాస్తు దోషస్ ఇట్ ఈస్ పిరమిడ్ మాస్టర్స్ కి కావాల్సింది అంతర్శుద్ధి కనుక మైడియర్ ఫ్రెండ్స్ పిరమిడ్స్ ఆర్ ఫర్ మెడిటేషన్ ఆ గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో కైరో దగ్గర కట్టబడింది ధ్యానం కోసమే గాని శవాల్ను మమ్మీస్గా చేసేయడం కోసం కాదు ఆ తర్వాత తెలియక రాజులు తమ శరీరం మీద మోజుతో శరీరాన్ని అక్కడ పెట్టుకుని దాని మీద ఎంబామింగ్ వేసి కెమికల్స్ పెట్టి పిరమిడ్ కూడా పెడితే ఆ ఎంబామింగ్ కెమికల్స్ పిరమిడ్ అన్ని కలిపి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ శవాల్ వేల సంవత్సరాలు బికాస్ ఆఫ్ దెమికల్స్ పవర్ వల్ల ఆ మూలికల పవర్ వల్ల ఆ పిరమిడ్ యొక్క పవర్ వల్ల ఆ శరీరం మీద మోజు శరీరం మీద మోజు పోగొట్టుకోండి ఆత్మ మీద మోజు రాబట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నెవర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ థింక్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఆత్మ చైతన్యము కాన్షియస్నెస్ అందుకోసము పిరమిడ్ మెడిటేషన్ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఇప్పుడు వాడవాడలా వస్తున్నాయి ఊరు ఊరునో వస్తున్నాయి ప్రతి ఊరికి ఒక ధ్యాన కేంద్రం ఉండాలి కామన్ ఆ ఊరు వాళ్ళందరూ ఆ దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తారు ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్స్ ఇలాంటి పిరమిడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఒకళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు ఒకళ్ళు కూర్చోవచ్చు కానీ సామూహికమైన ధ్యానము కనుక ఊరికంతటికి ఒక పిరమిడ్ ఎవ్రీ టౌన్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ధ్యానం చెప్పించడానికి ఎవరు ఉండక్కర్లేదు ఎవరి శ్వాసను వాళ్లే గమనించాలి మీ శ్వాస మీకు గురువు నా శ్వాస నాకు గురువు ఈ దేహమే దేవాలయం జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మం సాధన చేయాలి గంటలు గంటలు కూర్చోవాలి హాయిగా కాళ్ళు కట్టేసుకుని చేతు కట్టేసుకుని కూర్చో హాయిగా కూర్చోవాలి స్థిర ఆసనం ై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ పవర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి చోట కూడా దాని యొక్క విశేషము కనుక్కున్నారు కొంతమంది అడుగుతారు ఏ మెటీరియల్ తో చేయాల్సి అని చెప్పేసి ఎనీ మెటీరియల్ అందులో ఇనుముతో చేయకూడదా అందులో ఎలక్సిటీ పెట్టకూడదా రూపల ఫ్యాన్ పెట్టకూడదా రూపల కిటికీలు పెట్టకూడదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఒకటే ఆ యాంగిల్ మటుకు సరిగ్గా ఉండాలి వీలైనంత సరిగా ఈ ంగిల్ దిస్ యాంగిల్ దిస్ యాంగిల్ ఈ ఫిఫ్టీ టూ డిగ్రీస్ అంటే మామూలు రూమ్ లో నైన్టీ డిగ్రీస్ వాల్ ఉంటుంది ఈ వాల్ ని ఇలా వంచాలి ఈ ఫిఫ్టీ టూ డిగ్రీస్ యాంగిల్ ఉంటే కిర ఎనీ మెటీరియల్ ఆర్సీసీ ఎనీ మెటీరియల్ ఈజ్ వండర్ఫుల్ మెటీరియల్ పైన క్రిస్టల్స్ క్వాడ్స్ క్రిస్టల్స్ ఎన్ని క్రిస్టల్ కనుక ఆ క్రిస్టల్ అనేది యాడ్ చేస్తుంది క్రిస్టల్ పవర్ యాడ్స్ టు దిరమిడ్ పవర్ మీరు వేరే లోకాలకు వెళ్తే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అక్కడ బ్రహ్మాండమైన పిరమిడ్స్ మీ అవన్నీ కూడా క్రిస్టల్స్ తో చేసిన పిరమిడ్స్ మీకు కనబడతాయి మీరు అనేక లోకాలు తిరగవచ్చు కూపస్థ మండకంలా ఈ కంటి కనబడే సత్యమని ఇదే సత్యమని ఈ మానవుడే సర్వసృష్టిలో శ్రేష్టమైన వాడని చెప్పేసి లోకాలు ఉన్నాయో ప్రతి చోట ఎంత టెక్నాలజీ ఉందో ప్రతి చోట కూడా పిరమిడ్ టెక్నాలజీ ఉంది మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తామంటే అయ్యా నువ్వు ధ్యానం నుంచి బయటకు వస్తావు ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం నుంచి బయటకు వస్తావు వెంటనే గ్రేట్ పిరమిడ్కి వెళ్ళు అక్కడ మళ్లీ ఆ కింగ్స్ ఛాంబర్ లో పోయి అక్కడ మోయి పడుకోవు మళ్ళీ ఇంకో బాడీలో నువ్వు బయటకు వస్తావు అప్పుడు ఫలానా చోటుకెళ్ళు వేరే కాస్మ లో మళ్ళీ పెద్ద పెద్ద క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి ఆ క్రిస్టల్ పిరమిడ్ గిరికలు మళ్లీ అక్కడ కూర్చొని ధ్యానం చేయి ఈ విధంగా పిరమిడ్ పిరమిడ్ పిరమిడ్ పిరమిడ్ యూ హ్యావ్ టు గో అంటే ఇంట్లో కూర్చుంటాము ధ్యానం చేస్తాము శరీరం బయటకు వస్తుంది శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుంది ఏం చేయాలి అప్పుడు వెంటనే థాట్ ఇచ్చుకోండి నేను గ్రేట్ పిరమిడ్ కైరలో ఉండాలని చెప్పేసి అక్కడికి మీరు అక్కడ దారి చూసుకుని మీరు కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోండి అక్కడ ఒక శారో ఉంటుంది దాని మీద పడుకోండి అయితే ఆ కూర్చొని ధ్యానం చేయండి హ్యాస్టల్ బాడీ వెంటనే అవుతుంటే ఆ ఆస్టల్ బాడీ నుంచి ఇంకో కాజల్ బాడీ బయటకు వస్తుంది మీరు ఎనీ కాజల్ వరల్డ్ లో క్రిస్టల్ పిరమిడ్ లో మీరు వెళ్ళాలి అని ఒక స్థాతి పెట్టుకుంటే అక్కడ వెళ్ళిపోతారు ఆ మళ్ళీ ఆ క్రిస్టల్ పిరమిడ్ లో అక్కడ కూర్చుంటే ఆ కాజల్ బాడీలో నుంచి సూప్రా కాజల్ బాడీ బయటకు వస్తుంది అంతకన్నా తాను ఎవరో తెలుసుకోవడానికి ఏమీ లేదు తాను నాలుగు శరీరాలు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరం ఈ పిరమిడ్ యొక్క నాలుగు సైడ్స్ నాలుగు శరీరాలు సూచిస్తాయి మానవుడి యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము నాలుగు సిద్ధాంతాలని పిరమిడ్ సిద్ధాంతాలను సూచిస్తుంది ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార్య సాంగత్యము నీతోటి ధ్యానమిత్రులతో సజ్జన సాంగత్యము చక్కటి పుస్తకాలతో స్వాధ్యాయము నీ యొక్క ఆత్మతో ఆత్మ పదార్థంతో చైతన్య పదార్థంతో నీకు నేర్పించిన గురువు గారితో నీకన్నా సీనియర్ మాస్టర్స్ తో బాగా పండిన వాళ్ళతో సాంగత్యం ఆచార్య సాంగత్యం కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ ని ఎన్ని రకాలుగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అందరినీ కలిపేది అన్ని సిద్ధాంతాలను కలిపేది పిరమిడ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేది ఫస్ట్ గా మొట్టమొదటిగా ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలు లో ప్రారంభమైంది మొట్టమొదటి ధ్యాన కేంద్రం బుద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రం పంతొమ్మిది వందల నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఉరవకొండ అనంతపురం జిల్లా ఆంధ్ర అక్కడ లోక్ సాయంగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం రెండవది నిర్మాణం జరిగింది దయచేసి అందరూ రండి చక్కటి పవర్ స్పాట్స్ గ్రేట్ పవర్ స్పాట్స్ ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైన పవర్ స్పాట్స్ మరి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కర్నూలు బుద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రం లోప్సాంగ్ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆగస్త్యా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి చక్కగా వెయ్యి మంది కూర్చుని ధ్యానం చేసుకోగల పిరమిడ్ గొప్ప పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది మరి అనంతపురంలో మొన్నగాక మొన్న శివరాత్రి నాడు గుంటకల్లో అత్యద్భుతమైన పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గుంటకల్లో నిర్మాణం జరిగింది వేంపల్లి కడప జిల్లాలో చక్కటి శ్రీవేద్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి వేంపల్లిలో నిర్మాణం చేయడం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను రూఫ్ టాప్ పిరమిడ్స్ ఇంటి మీద ఎవరింటి మీద వాళ్ళు చక్కటి ఒక పిరమిడ్ నిర్మాణం ఎన్ని రూఫ్ టాప్ పిరమిడ్స్ వచ్చాయో విజయవాడ గుంటూరు తిరుపతి వైజాగ్ ఎవరివేర్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఎవరింటి మీద వాళ్ళు రూఫ్ టాప్ పిరమిడ్స్ అనేది కనుక టేబుల్ టాప్ పిరమిడ్స్ హ్యాంగింగ్ పిరమిడ్స్ వాటర్ పిరమిడ్స్ ఫ్రూట్ పిరమిడ్స్ రూఫ్ టాప్ పిరమిడ్స్ తర్వాత పెద్ద పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాలు తల మీద క్యాప్ పిరమిడ్ క్యాప్స్ సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీసు అందరికీ ఈ పిరమిడ్ యొక్క పవర్ చెప్పడ్ స్పిరిచువల్ సొసైటీ పుట్టింది ఎయిటీన్ పాయింట్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సరి అయిన ధ్యానము సరి అయిన పుస్తకాలు చదవడము అందరి అనుభవాలను అందరూ పంచుకోవడము మౌనములు ఎక్కువగా ఉండడము పౌర్ణిమ ధ్యానము చేయడము చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానము నేర్పించడము పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయడము స్పెషల్ బట్టలు వేసుకోకుండా అసాధారణంగా జీవించడము డాక్టర్ దగ్గరకు పోకపోవడము మందులు తీసుకోకపోవడము మాంసం తినకపోవడము సాత్విక ఆహారము మితాహారము రెండు ఇడ్లీ రాక ఉంటే ఒకటి ఉన్న ఇడ్లీ తినాలి ఇక్కడ యుక్తాహారము మితాహారము నిరాహారము ఇక్కడ యుక్త భాషణము మిత భాషణము నిర్భాషణము అనగా మౌనం ఇక్కడ యుక్త యోచనము మిత యోచనము నిర్యోచనము అనగా ధ్యానం తొమ్మిది పాయింట్స్ ఉన్నాయి మేడం మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ మూడు పాయింట్స్ ఇక్కడ మూడు పాయింట్స్ ఇక్కడ మూడు పాయింట్స్ తెలుసుకున్నాము లంకణం పరమ లంకణం అంటే ఇక్కడ లంకణము ఇక్కడ లంకణము ఇక్కడ లంకణము ఇక్కడ లంకనాన్ని ధ్యానము అంటాం కనుక లంకణం పరమ ఔషధం వారానికి ఒకరోజు ఈ శరీరాన్ని ఎండబెట్టండి వారానికి ఒకరోజు నోటిని ఎండబెట్టాలి వారానికి ఒక రోజు పూర్తిగా ఇరవై నాలుగు గంటలు సబాత్ డే ఆదివారం అంతా రవివారం ఇక్కడ మనసును ఎండబెట్టాలి నో థాట్స్ వాట్స్ అయ్యేవారు లంకణం పరమ ఔషధం కనుక మై ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఈరోజు ఇక్కడ ఈ పిరమిడ్ పవర్ పిరమిడ్ శక్తి గురించి మనం చెప్పుకున్నాం మనకి తెలియదు ఎంతో ఉంది తెలిసింది అందరికీ చెప్పాలి తెలిసింది ఆచరించాలి తెలియంది తెలుసుకుంటూ ఉండాలి తెలిసిందే అందరికీ చెప్తూ ఉండాలి ఈ పిరమిడ్ శక్తిని తెలుసుకోండి తెలుసుకుని అందరికీ చెప్తుండండి ఇంకా ఇంకా పిరమిడ్ శక్తి గురించి మీ అంతటి మీరు ఎక్స్పెరిమెంట్స్ వేసి తెలుసుకుంటుండీ బిఎ సైంటిస్ట్ బిఎ ప్యారగన్ ఆఫ్ ద సైంటిఫిక్ టెంపర్ మై ఫ్రెండ్స్ శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ విధానాన్ని అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ యొక్క ఆయువు పట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్